నాలుగు వందల డెభై మూడవ సంకీర్తనం తానే తెలియుగాక తలచగనెట్టు వచ్చు నానాగతుల తన నాటకపు మాయా అట్టె ఏ బది అయిన అక్షరాలలోన తిట్టులట ఒక కొన్ని దీవెనలట మట్టుతో వేదములట మంత్రములట కొన్ని ఇవి చిక్కులు భూమిని ఇక నెన్ని గలవో కదసిన గడియలలో నటా పొదలు నడకలట పోగములట మిదురట ఒక కొంత నేరుపులు కొన్నియట ఎదుట చూడగ చూడ ఇక గలవో రేవగలు కన్నులివి రెంటిలోనేయట దైవము జీవులలోనే తానకమట శ్రీవేంకటాద్రిద చలగియాతడేయట ఏవంకనీ చేతలు ఇక ఎన్ని గలవో